ఎత్తనసంఖ్య ఎనభై తొమ్మిది ఊరికి బోయెడివో ఆతడ కడు చెరువ తెరువేగి చెలగుమీ ఎడమ తెరువు కేగిన దొంగలు తొడిబడ కోకలు దోచేరు పుడి తెరువునకేగి పొట్టువడక మంచి నడిమి తెరువుననే నడవు అడ్డపు తెరువుల అటునిటు చుట్టాలు వెడ్డు వెట్టుచు నిన్ను వేచేరు గొడ్డేరే చిన్న దిడ్డి తెరువువోక దొడ్డ తెరువు వంక తలగుమీ కొండ తెరువుకేగి కొంచెపు సుఖముల బండై